ఇలాగా ప్రతి వారం ఒక రోజు ఉపవాసం నేను రికమెండ్ చేయాలి అది నా చేయి కాంత మనశ్చిత హానే కేటగిరీలో పడుతుంది మంగళవారం ఉపవాసం బాబా గారికి గురువారం తిరుగు అని మీరు అందరూ ఇమాజిన్ చేస్తారు బాబా గారు శుభ్రంగా భోజనం చేస్తారు గురువారం మీకు తెలుసు తెలియదు కాబట్టి మీరు కూడా గురువారం నాడు హ్యాపీగా భోజనం చేయాలి ఏకాదశి నాడు చేతనైతే ఉపవాసం మీరు చెయ్యగలిగితే అది మీరు చేయగలిగితే అంటే వయస్సులో ఉన్న వాళ్ళు చేయగలుగుతారు యూత్ అన్ని మిడిలేజ్ చేయగలుగుతారు అదేమిటంటే మీరు ఆహారం ఏమీ లేకుండా ఉపవాసం జల ఉపవాసం నిర్జల కాదు జల ఉపవాసం అంటే నీరు త్రాగుతారు ఆహారం ఏమి చూసుకోవాలి పళ్ళు ఫలాలు కూడా చూసుకోవాలి మన వాళ్ళు ఉపవాసం చేయాలి చెప్పి మామూలు కంటే ఎక్కువ భోజనం చేస్తారు అలా చేయకూడదు చేపనైతే జలము నీరు త్రాగి ఉపవాసం చేయాలి మీరు పిండిని చేయడం అది బెటర్ నేను కొంతకాలం అలా ట్రై చేశాను తర్వాత నాకు శరీరం నీరసం వచ్చి నేను మానేస్తాను సో మీరు మాత్రం సమృద్ధిగా త్రాగలు కొంచెం ఎక్సర్ చేసుకున్నట్లాగితే మరీ మంచిది చాలా పుష్కిగా ఉంటుంది వార్మ్ వాటర్ తాగినట్లయితే మీకు బ్రేక్ఫాస్ట్ చేసినంత ఉత్సాహంగా ఉంటుంది ఆ వార్మ్ వాటర్లో వేడి నీళ్ళు లేదు గురువు వచ్చని నీళ్ళలో రెండు ఉపవాసాలు చేతనైతే మీరు పూర్తిగా తిండి మానేసి ఉండడం అంటే థర్టీ సిక్స్ అవర్స్ మానేయాల్సి ఉంటుంది నిన్న రాత్రి మానేస్తారు మళ్ళీ మొన్న పొద్దున్న తింటారు మినిమం థర్టీ సిక్స్ అవర్స్ మీరు మినిమం కాదు మ్యాక్సిమం ఓడిన ఆహారం లేకుండా ఉండాలి అది మీ ఆరోగ్యానికి అనుకూలం కాకపోతే ఒక్కసారి పలహారం చేయాలి రెండు పలహారాలు చేయకూడదు ఏకాదశి ఒకటే పలహారం అది మధ్యాహ్నం రెండు మూడు నాలుగు మధ్యలో చేస్తే ఇటువరకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది పొద్దున్నే తొమ్మిదింటికే ఫలహారం చేసి కూర్చుంటే వాళ్ళు చేయాల్సి వస్తుంది మధ్యాహ్నం రెండు మూడు ఆ టైంలో చేస్తే బాగుంటుంది పలహారము పిండి మంచి పలహారం పిండి అంటారు అంటే నూక నూకతో తయారు చేసింది ఏదైనా ఒక్కసారి ఉప్పు పోపు అలాంటివి ఏమైనా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఎక్కువ పోపు పెట్టకూడదు ఎక్కువ కారం ఉండకూడదు మీరు ఆయులు కారం తగ్గించండి ఆహారంలో బయట సోమచ్చాయిల్ ఆయిల్ కనపడకూడదు కంటికి కనపడిందంటే ఆయిల్ అంటే అది షైనింగ్ గా కనపడుతుంది కూర అలా మెరిసిపోతా కనపడిందంటే ఆయిలే కనుతాను అది మంచిది కాదు ఇష్టం అవుతుంది అలాగే అంత కాలాలు వేయకూడదు పచ్చరపు కాయలకు అల్లి వేసేటం మళ్ళీ ఎన్ని మిరపకాయలకు వాటిని కూడా వేసేయటం ఇంకా జాతర అయితే మిరియాలు కూడా రోజులు పాలిస్తే అది తినడానికి కష్టమైపోతుంది బ్రహ్మగా ఉండాలి గడిది వాచ్ సమ్మగా ఉండాలి చక్కగా ఉండాలని నేను అంటల్లా అంటే కొద్దిగా కారము ఉప్పు కూడా ఉంటుంది కొద్దిగా ఆయిల్ కూడా ఉంటుంది కొద్దిగా అలానే అది ఆ రకంగా మీరు ఆహారాన్ని తీసుకున్నట్లయితే తిండి ఆ విధంగా మీరు చేస్తే బాగుంటుంది నెలకి రెండు శాతం ఆరోగ్యానికి చాలా మంచి ద్వాదశ పారణము మా దాదాశ పాలన ఎలా చేస్తారో తెలుసిన కట్టి పొంగల్ చక్కెర పొంగల్ మరో పొంగల్ మరో పొంగల్ అరడమ్స్ తో చేస్తారు ద్వాదశ పాలన ఏకాదశి నాడు డబుల్ కాంపెన్సేట్ చేసిన సీట్లో చేయకూడదు ద్వాదశ పాలన అంటే బ్రేక్ ది ఫ్యాస్ట్ ట్రూ బట్ యు హ్రేక్ ఇట్ల మోడరేట్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ మిమ్మల్ని అడిగితే యు ఇడ్లీ తిని స్టీ ఫుడ్ ఈ పొంగల్ శ్రీ కొన్ని ఈ పేర్లు విని నేను ఏం కంగారు పడక్కన విష్ణువుకి పొంగల్ ప్రియ మీరు ఎప్పడా విష్ణువు వచ్చి ఆయనకి పొంగల్ ప్రియులు దేవతా చక్షుషా పశ్యంతే దృష్ణ అని శాస్త్రం చెప్తుంది వాళ్ళేమి చెంద్రు మనకు నేను చేశారు కబడంట గ్రాసం నా భక్ష్యంతి భక్ష ఏంటి మనమల్లా ముద్దలు చూస్తే మూట్లో పనేసి ఉంటాం అలా దేవతలు చెండ్రు దేవతలకి ఆహారం పెట్టదు నైవేద్యం పెడతారు ఇన్ఫర్మేషన్ చేస్తా కాబట్టి ఈ పొంగల్ కిచ్చి నుంచి బయటపడి స్టీ పొంగల్ బట్ పుష్టిగా అది ఆరోగ్యంగా ఉంటుందంటే తెలుసుకుని నాకేం అర్థం కదా లేదు స్టీమ్డ్ ఇడ్లీ మూడో నాలుగో తిని లైట్ గా తినాలి నిన్న ఏకాదశి ఎక్కువ తింటే సిస్టమ్ కి అది అటాక్ చేసినట్టుగా ఉంటుంది ఇడ్లీ తిని భోజనానికి పదకొండు పన్నెండు బాగా నేరసం అనిపిస్తుంది అప్పుడు అరగంట ముందు మామూలు గురు చేయండి అలా చేస్తే ఆ ఏకాదశి ఉపవాసం మీకు ఇహం పరము కూడా మీకు కలిగిస్తుంది కాబట్టి అహిక ధ్యానం తినవద్దు అసలే తినకుండా ఉండవద్దు ఈ ప్రసంగం మీకు నచ్చకపోతే చెప్పండి నేను మానేస్తా చెప్పమంటారా సైన్స్ అందుకోసం చెప్తున్నా అదొక విషయం తర్వాత శ్రీకృష్ణుడు ఇంకో మాట ఏమన్నా మీకు ఆహారం గురించి ఆయన అన్నమాట చెప్పేస్తున్నాను యుక్తాహార విహారస్య యుక్త చేష్ట కర్మసు యుక్త స్వప్నాబోధ యోగో దుఃఖ యోగ అంటే జ్ఞానం యోగ అంటే కొన్ని శీర్షాసనం వాళ్ళు అనుకున్నారు దుఃఖ యోగ దుఃఖములు పోగొట్టే జ్ఞానం అంటే సంసార దుఃఖాన్ని పోగొట్టే ఆత్మజ్ఞానం మీకు కావాలన్నట్లయితే మీ ఆహార విహారాలు బాగుండాలి యుక్త ఆహార విహార్య నిద్ర తెలివిగా ఉండడం స్వప్నం అంటే నిద్ర అవరోభనం అంటే తెలివిగా ఉండడం అది కూడా బాగుండాలి యుక్త చేష్ట కర్మస్సు చేసే పనులు కూడా యోగ్యముగా ఉండాలి అని అంటారు కాబట్టి యుక్తాహార విహార్య అది గుర్తులు పెట్టుకోవాలి ఆహారము యుక్తముగా ఉండవలము విహారము కూడా అలా ఉండాలి ఇప్పుడు రాత్రి భూమి గంటకి పెళ్లి అంటారు అసలు రాత్రి భూమి పెళ్లి ఏమిటండి అది పెళ్లికి టైం అదే సరే పోండి వాళ్ళు ఏదో ముహూర్తం అన్నారు ఇది అన్నారు అది అన్నారు అప్పుడు చేసుకుంటారు మీరు వెళ్ళి అక్కడ కూర్చుని నిద్ర మాను మొన్న పొద్దున్న సంధ్యావం మానేస్తారు ధ్యానం పాఠం మానేస్తారు అన్ని మానేశాడు పాఠానికి రాలేదంటే నేను రాత్రి పెళ్లికి వెళ్ళాను నిన్నెవరు వెళ్ళకున్నాడు పెళ్లికి ఉన్నాడు పొద్దున్న పాఠానికి వెళ్ళటం లేదా పొద్దున్నే ధ్యానం చేయొద్దు ఎదురు ఐదింటికో ఐదుంటికో ధ్యానం చేయాలి కదా రాత్రి రెండింటికి పెళ్లి ముందు కూర్చుంటే ధ్యానం ఏం చేస్తారు దీని విహారము ఇటువంటి విహారము మీ యొక్క ఆధ్యాత్మిక దినచర్యకు అడ్డు వచ్చేటువంటి విహారములను మానివేయగలుగుతుంది ఆహార విహారము ఎవరో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు పొద్దున్న కమ్యూనిటీకి వెళ్ళి పది గంటలకు వెళ్ళి ఆశీర్వదనం చేసి వచ్చాము అంటే సందర్భంగా ఉంటుంది తప్ప రెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు జరిగిన అప్పుడు ఏమవుతారు అర్ధరాత్రి దేశం చేరి అదంతా మళ్ళీ ఇంకో టాపిక్ అది అంటే అన్సైంటిఫిక్ గా తయారైంది సొసైటీ అందుకోసం చెప్తున్నాను కోట శ్రీకృష్ణుడు పద్దెనిమిది అధ్యాయంలో ఉంటాడు లఘువుగా తెరవన్నాడు లఘువు తెరమన్నా ఉంటాయి భోజనం చేసి చేకూడదుకునేప్పుడు మీకు హెవీ ఫీలింగ్ రాకుండా లఘుకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏంటి లైట్ లైట్ స్పెల్లింగ్ ఏంటి ఎల్ఐజీ హెచ్ సిటీ అది లఘు అన్నట్టుగా లేదు కాబట్టి లఘు అంటే లైట్ భోజనం చేసి చేయకొడుకుంటుంటే లైట్ గా ఫీల్ అవ్వాలి మీరు రైస్ వైట్ రైస్ తిన్నదానికి పిండి తిన్నదానికి తేడా ఎట్లా గమనించాడే ఏమిటి తేడా వైట్ రైస్ తింటే హెవీ ఫీల్ అవుతారు పిండి తింటే లైట్ ఫీల్ సో ద ఫీలింగ్ ఆఫ్ లైట్నెస్ మీరు చూసుకోండి అలాగే ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎక్కడెక్కడ మీకు హెవీనెస్ అనుభవానికి వస్తున్నాం మైసూర్ మధ్యలో ఐదో ఆరు పుచ్చుకున్నారనుకోండి ఎలా ఉంటుంది హెవీగా ఉంటుంది ఓ రెండో మూడో ఇడ్లీ తిన్నారనుకోండి హెవీ అది అలా బాగా నెయ్యి వేసిన బొబ్బట్లో రెండో మూడో పుచ్చుకున్నారనుకోండి బాగా హెవీ ఫీల్ అవుతుంది సో కాబట్టి అలౌ లఘు ఆశి ఏ ఆహారం తీసుకుంటారో అది లఘు అనే కేటగిరీ తర్వాత లఘు అనే దానికి అర్థం వాల్యూమ్ ఎంత తింటున్నారు అదే సాధారణంగా ఎనువులు ఎలా తింటారంటే ఆ కడుపు అంతా నిండిపోయే వరకు తింటారు అలా ఎంత వరకు ఇంకా కొంచెం నేను తినగలుగుతాను తింటే బాగుంటుంది అనిపించినప్పుడే తినడం మానే ఇప్పుడు పప్పు వనలు తినేశారు తర్వాత సాంబార్ దప్పనం తినేశారు ఈ లోపల వాళ్ళు గూర్లు వేసారు రోడ్లు మూడు అవి గుర్చేసుకున్నారు ఇంక ఇప్పుడు మజ్జిగ అన్న దగ్గరకు వచ్చారు అప్పటికే నిండిపోయింది అప్పుడేమో ఇంత అన్నం పెట్టుకుని దాంట్లో ఇంత పెరుగు వేసుకుని ఇంత పొడుగు మా అరటి కూడా దానికి జోతం చేసి భోజనం చేస్తే అది ఏమైపోతుంది అది హెవీ అయిపోదు కాబట్టి మీరు గూర్లు తినేసి ఇంకా అయిపోయింది తిన్నం అయిపోయింది అన్నప్పుడు ఇంత ఒక చిన్న ఉసిరికాయ అన్నం వేసుకుని కస్తూరు పెరుగు వేసుకుని తినేసి చెట్లు అలా లేదు పప్పు దప్పడం కన్నోళ్ళుగా తిని మధ్య కొంచెం ఎక్కువగా తినాలని తోనట్లయితే వీటిని తగ్గించి ఆ స్పేసెట్ని మజ్జిగ భోజనం పెరుగువడం తిన్న తర్వాత కూడా ఈ సున్నా తర్వాత మీరు చెప్పన్నారు కాబట్టి చెప్తున్నా పెరుగులో ప్యాక్ ఉండకం మీరు ఏం చేస్తారంటే ఒక మిక్సీ ఒక కొనుక్కోం సునీట్ మిక్సీ మిక్సీ కొనుకోండి అది పాల కోసము ఇయర్ మార్క్ అంటే దానికి రిజర్వ్ అవుతుంది ఇంకా ఆ మిక్సీలో మీరు బిడ్లీ పిండి ఇలాంటివి కట్టకూడదు అది ఒక మిగతావాటి మిక్సీ లేదు ఈ మిక్సీ లేదు దాంట్లో పొద్దున్న పాలు తీసుకొస్తారు ప్యాకెట్ రెండు ప్యాకెట్లు తీసుకున్నారంటే కొంత రెండో మూడు మరి గృహస్థులు ఆ పాలు ప్యాకెట్ కట్ చేసి దాంట్లో పోసే పోసే ఆ మిక్సీలో కాచక్కర్లా మచ్చి పాలు దాంట్లో పోసే పోసేసి మూత పెట్టేసి టూ మినిట్స్ స్టార్ట్ చేసేది చేసేసి ఆ మూత జాగ్రత్తగా తీసేపటికి అంత వెన్నంత గోడల నిండా పట్టేసి మూత నిండా వెన్న పట్టేసి ఉంటుంది జాగ్రత్తగా స్పూన్ తోట ఆ వెన్నంతా కూడా అది కలవదు ఒకసారి వచ్చేసిందంటే వెన్న ఇంత కలవదు ఆ వెన్నంతా తీసేసి ఒక గిన్నెలో దాచిపెట్ కృష్ణుడు వెన్న తిన్నాడని మొదలు పెట్టండి కృష్ణుడు వెన్న అది కాదు నవనీతము అంటే ఫ్రెష్నెస్ ప్రేమగా ఉండే హృదయము అని అంతేగాని కృష్ణు అలా గన్న తింటారా ఎవర సందర్భం ఉందా అలా కాదు కాబట్టి కృష్ణుని వెన్న తిన్నాడని మనందరం గన్నలు తింటూ కూర్చోవడం బతికి రాదు గన్న దొంగిలించేడంటే ఈ ఇంట్లోకి ఇప్పుడు మీ ఇంట్లో గన్న పెట్టుకుంటే కృష్ణుడు వచ్చి దొంగిలిస్తే మీరు దిగుతుంటారా ఉంటే కథలు చెప్పుకుని సంతోషించడానే తప్ప ఇంట్లోనే రోజు వచ్చి గన్న దొంగిలించి కొట్టుకుపోతున్నాడు అనుకుంటున్నాడు వాటి విందుడు యూ ఫైట్ విత్ అంటే ఇలాంటి స్టోరీని పక్కన వెన్న దొంగలించడానికి ఉన్న ఆ సందేహ ఆ సిగ్నిఫికెన్స్ అనేది తెలుసుకోవాలి తప్ప అదేదో లిటరల్ గా తీసుకోకూడదు దీని మీద ఈ మధ్య నేను భాగవత కాన్ఫరెన్స్ లో వచ్చిన ఒకటి పెట్టాను దాన్ని మీకు ఏమైనా ఓటుకుంటే ఇంగ్లీష్ లో ఒకటి వినంటాయి కాబట్టి ఆ టాపిక్ వచ్చింది కాబట్టి పెట్టాలి ఆ వెన్న మమ్మల్ని తినడానికి కాదు కృష్ణుడు తిన్నాడని మమ్మల్ని పెట్టి మీరు ఆ వెన్న తినేది కాదు అది వేరే ఒక భూమిలో పెట్టి రోజు దేవుడి దగ్గర దీపం పెట్టేప్పుడు ఆ వెన్నతో దీపం పెట్టుకోవాలి ఉంటే వంద దీపాలు అక్కర్లా ఒక దీపం చాలు దాంట్లో ఈ వెన్న ఆ వెన్నలో నాలుగు ఒత్తులు ఆ ఒత్తులు తీసి దీపం పెట్టిన ఆ మిగిలిన పాలు ఉన్నాయి దాంతోతే కాఫీ టీ దాంతో కూడా తయారు చేస్తుంది కాబట్టి మీరు మధ్య గారు తెలుగువర్నమెంట్ తినేప్పుడు అది ిడ్డ వాళ్ళని ఎక్కువగా ఉండకూడదు జిడ్డ ఏందంటే యువర్ బయటేట్ ఆ ఫ్యాట్ అంతా పనికిరాదు దేహానికి ఆ మిగిలిన ఫ్యాట్ చాల్ ఆ విధంగా యూ హ్ టు లఘుగా భోజనం చేస్తా లఘ్వాసి ఆ తర్వాత ఉపనిషత్తులోకి వస్తే ఆ అన్నమయంహి సౌమ్య మనహ అని చాలా ఉపనిషత్తు చెప్తుంది ఓ ప్రియదర్శనా అని శేటేట్ ఉద్దేశించి ఆరు మహర్షి చెప్తున్నాడు ఆయన మనస్సు తిండి నుంచి తయారవుతుంది అన్న మయముడ లలిత నీ మనస్సు మీరు తిని తిండి నుంచి తయారవుతుంది మీరు తినే ఆహారం ఏమిటో చెప్పండి నాకు మీ మనస్సు ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను అంటే సాత్వికమా రాజసమా తామసమా నేను చెప్పగలుగుతాను నొయ్యల పూసూను చేపల కూడ తింటూ ఉంటానంటే మీరు తామసమైన మనస్సు గలవాడబు బాగా లడ్డు వంగల్సు అన్ని బాగా పుచ్చుకుంటూ ఉంటాను అంటే నేను రాజసమైన మనస్సు కలవా కాబట్టి సో నేను తినే ఆహారాన్ని బట్టి మీ మనస్సు నిర్మాణం అవుతుంది మీ మనస్థే మిమ్మల్ని దరి ఈ సంసార సముద్రానికి దరి మీ మనస్థే కాబట్టి మనస్సును పరిరక్షించుకోండి అదే చంద్రజ్ఞోపతి శక్తిలో ఆహార శుద్ధం సత్వశుద్ధి అని చెప్పారు తత్వ అంటే అంతఃకరణము అని అర్థం మీ ఆహారము శుద్ధముగా ఉన్నట్లయితే అంతఃకరణము శుద్ధముగా ఉంటుంది మీరు భోజనం చేసేప్పుడు ఐదింటిని కడుక్కోవాలి వాషింగ్ హ్యాండ్స్ చే ఎందుకు వచ్చింది మళ్ళీ దానికి పురాణం పెట్టదు ఆ ఫీట్ కడుక్కోకపోతే శని ప్రవేశిస్తాడు కళ్ళు శని ప్రవేశించడానికి కాళ్ళు తప్పులు చేయాలి ఆ కడుక్కున్నప్పుడు చిన్న కొంత పొడి దాని తిరిగిపోతే దాంట్లో శుభ ప్రయోగిస్తాయి ఇదంతా పురాణము పుట్టి పురాణము దాన్ని పక్కన పెట్టేది కాళ్ళు తొడుకునే సందర్భం ఏమిటంటే మీరు వీధిలోకి వెళ్ళొస్తే కాళ్ళకి సాల్వ్ బాక్టీరియా ఉంటాయి తప్పనిసరిగా చెప్పులు దొరుకుతున్నా ఉంటాయి బూట్లు దొరుకుతుంటే ఉండకపోవచ్చు చెప్పులు కూడా మన ఇండియన్ ఏషియాటిక్ సొసైటీస్ లో ట్రాపికల్ కంట్రీస్ లో మట్టిలో ఉండే బ్యాక్టీరియా కాళ్ళకి వస్తాయి మీరు కడిగేస్తుంటారు చేతులు పడుకునే ఆహారం తిన్నట్లయితే పిల్లలలో మార్టాలిటీ రేట్ తగ్గుతుంది అని సైంటిస్ట్ సైంటిఫిక్ గా గుర్తుంది చేసా మెడిసిన్ లో ఎపిడెమియా అలాగేనో సబ్జెక్టు అది సోషల్ గ్రూప్స్ లో హ్యాబిట్స్ ఉన్నట్టు వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుందని స్టడీ చేసే సబ్జెక్టు వాళ్ళు స్టడీ చేసి చేతులు పడుకునే అలవాటు ఉన్న పిల్లలలో రోగాలు తక్కువ రేట్ కూడా ఎందుకంటే పిల్లలు చేతులు కొడుకోకుండా తినేసుకోట మనం అనుకుంటాం చేతులు శుభ్రంగా అయిపోయినా చేతులు శుభ్రంగానే ఉన్నాయి నేను ఇంటికి వెళ్ళిన వ్యక్తినే తినేసాను అనుకోండి నాకు తర్వాత ఎందుకంటే ఇదిగో టేబుల్ ముట్టుకున్నాను ఇది మైక్ ముట్టుకున్నాను పుస్తకాలు ముట్టుకున్నాను మీరు రూపాయి కాగితాలు ముట్టుకుంటే వాటి నిండా బ్యాక్టీరియా ఉంటాయి అవన్నీ చేతికి తొడుగుతుంటాయి కాబట్టి సబ్బుతో లేకపోతే సాఫ్ట్ సోపు ఉంటుంది దాంట్లో శుభ్రంగా చేకొడుకుని సోప్ సోపెందుకన్నానంటే ఆయిల్ ఉంటుంది ఆయిల్ని పట్టుకుని మట్టి ఉంటుంది మట్టిని పట్టుకుని బాక్టీరియా సోపు కొద్దిగా వాడితే అవన్నీ ఈ మధ్య నరేంద్ర మోడీ గారు పిల్లలకు చేతులు కొడుకుని భోజనం చేయాలి అని మన్ కీ లో అలా గట్టిగా చెప్పారు ప్రభుత్వం వాళ్ళు మిడ్ లో చేతులు కొడుకుని భోజనం చేయడం అని అలవాటు పిల్లలందరికీ అని ఉపాధ్యాయులకి సూచనలు ఇచ్చారు ఇది మధ్యప్రదేశ్ లో ఇది బాగా శివరాజ్ చౌహాన్ గారి చీఫ్ మినిస్టర్షిప్ లో దీన్ని బాగా ప్రచారం చేసి బాగా వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు అంతేకాని మధ్యప్రదేశ్ లో పిల్లలలో వ్యాధులు బాగా తగ్గుముఖం పట్టేవి అని మోడీ గారు మన్ బాత్ లో చెప్పారు కాబట్టి కాలు కొడుకోవడం అనే సందర్భం నేను చెప్పాను ప్రజల నుంచి ఉంటే కాలు కొడుకోవడం ఎందుకు అనవసరం ఇటుగా వస్త్రం కట్టుకునే అవసరం శుచిగానే ఉంటే మళ్ళీ తడి వస్త్రం కట్టుకోవడం అదే సరిపోతుంది మడి అనే పేరుతో ఒకసారి వ్యవహారాలు సరికాదు కాబట్టి రెండు చేతులు రెండు కాళ్ళు ఒక నూరు ఈ ఐదు మీరు స్వచ్ఛమైన జలంతో వాష్ చేసుకుని భోజనం చేయాల్సి తర్వాత భోజనం చేసేప్పుడు దెబ్బలాడుకోకూడదు భోజనం చేసేప్పుడు భయపడరాదు భయపడాలనుకోండి అండ్ నాకు రిలీజ్ అవుతుంది తర్వాత సమక్లో పెరుగుతుంది ఇలాంటివన్నీ మెటబాలిక్ చేంజెస్ వస్తాయి భయం వల్ల క్రోధం వచ్చిందనుకోండి భోజనం చేస్తున్నప్పుడు మెటబాలిక్ చేంజెస్ అన్డిజైరబుల్ మెటబాలిక్ చేంజెస్ వస్తాయి కాబట్టి భోజనం చేసేటప్పుడు ఇటువంటి అవసరమకం రాకుండగా ప్రసన్నంగా ప్రేమగా లేదు భోజనం వాళ్ళు మీరు భోజనం ప్రేమగా చేయాలి ఓకే ముగించి వాళ్ళతో దెబ్బలాడుకో వాళ్ళతో ఈ పోలలా ఉంది ఏంటి ఆ పులుసు అలా ఉంది ఏంటి అని వాళ్ళ మనస్సుని కష్టపెట్టి నువ్వు చేసి దానికి ఇది పెట్టిందే ఎక్కువని వాళ్ళు అన్నారనుకోండి అనేశారనుకోండి అంత మాట్లాడమంటావా అని కష్టపడిపోతాం ఆ విధంగా భోజనాన్ని ముదించడము అది మెటబాలిక్ సిస్టమ్ కూడా ఇమీడియట్లీ ఎఫెక్ట్ వస్తుంది నేను తర్వాత ఏదో అవుతుందని కాదు ఏమీ విశ్వపరిత ఏమీ లేదు అంతా ప్రత్యక్షంగా సైంటిఫిక్ గా చెప్తున్నాను నేను కాబట్టి దాన్ని గమనించ ఒక సూత్రం అంతిమంగా గీత మీద సమతా సూత్రములు అని ఉన్నాయి సుమారు ఐదు వందల సూత్రాలు రాసి పెట్టినారు గీత గురించి ఎవరు వినోద భాగంగా సంస్కృతంలో దాంట్లో సూత్రం ఏమిటంటే మితాహార్య మహత్వం అని ఒక ఆ సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి మితాహారము చాలా గొప్ప కాదు అయినా హృషీపస్ లో నేను మాట విన్నాను కాకే కోయి కాకే ఓ దినాఖాకే చెయ్యనహిమరా జనులు కింది లేక ప్రాణాలు పోగొట్టుకోరు కింది ఎక్కువై ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఈ విషయాల్ని మీరు జాగ్రత్త పట్టి విషయంలో మీరు ఎంత ఫోకస్ పెట్టినా ఎంత దృష్టి పెట్టినా పెట్టవచ్చు ఇది వర్త కొంతమంది ఏమంటారు మాకు పూజలకి పారాయణలకి టైం ఉంది కానీ దీనికంతకి మాకు టైం లేదండి అంటారు వాళ్ళు అనారోగ్యం ఫలవుతారు తర్వాత పూజలు పారాయణలు కూడా పొందెక్కుంటారు అనారోగ్యం అంత కాబట్టి మీరు ఆహారం విషయంలో ఎటువంటి ఫోకస్ మీరు పెట్టినా కూడా ఇట్ ఈస్ వర్త్ మీరు పొద్దున్న ఒక అరగంట సేపు ఆహారం గురించి మీరు ప్లాన్ చేసుకున్నారు కొన్ని ఇట్ ఈస్ వర్త్ అది వేస్ట్ అయ్యింది కాదు టైం ఇప్పుడు గంట సేపు తిండికి తీసే చెప్పేలాగా గంట సేపు వేస్ట్ చేసేవాడు టైము మీరు అన్నారనుకోండి ఐట్ నాట్ గట్ ది కాబట్టి ఆహారం విషయంలో మీరు అవసరమైన మార్పులను వెనులంటనే కాకపోయినా సవకాశంగానైనా మీరు తీసుకురాగలిగితే చాలా బాగుంటుంది ప్లేట్స్ ఆహారం ఇంకో ఇంకొంచెం చెప్పుకుంటారా అయితే ఆ పేనా ప్లేట్స్ స్టిచ్ గా ఉండాలి అని వేరే చెప్పక్కర్లేదు హైజీన్ చాలా ఇంపార్టెంట్ ఆహారం తినేప్పుడు మౌనముగా భోజనం చేయగలుగుతారా అది మీరు ఆలోచించారు భోజనం చేసేప్పుడు మౌనముగా చేయాలి ఒక మేము సేవ ఒక ఎక్స్పెరిమెంట్ ఒక టేబుల్ని యాభై వందల మంది విద్యార్థులు ఉంటారు ఒక టేబుల్ ఇది మౌనం సైలెన్స్ టేబుల్ అని దాన్ని కేటాయి ఇయర్ మార్క్ చే ఆ టేబుల్ ఇరవై మంది కూర్చో చూస్తూ ఉంటుంది అక్కడ కూర్చుంటే మాట్లాడడానికి వెళ్ళదు మిగతా టేబుల్ నుంచి నేను కూర్చొని మాట్లాడవచ్చు నేను ఎప్పుడు టేబుల్ మీద కూర్చున్నా ఎవరు వచ్చా అక్కడ కూర్చుని స్వామీజీ అంటే నో థాప్ భోజనం చేసేప్పుడు భోజనం చేయటం గృహస్థులకి కుదరకపోవచ్చు కానీ మాట్లాడకుండా భోజనం చేయటం సెల్ ఫోన్లు ల్యాండ్ ఫోన్లు కూడా ఆన్సర్ చేయకుండా భోజనం చేయటం మేము భోజనాన్ని కూర్చునే ముందు ప్లాన్ చేసుకో ఫోన్ అవసరమైతే బంధు పెట్టేసి భోజనాన్ని పూర్తం ఇంక ఫోన్ రింగే అవ్వదు రింగ్ అయితే అది ఏమో అర్జెంట్ ఏమో అని మళ్ళీ మీ మనసులో భయంగా అదేం లేకుండా ఇక్కట ప్రపంచం ఏమీ ఆ ప్రపంచం అలా పోతూ మీరు అనుకుంటారు లేచి చేయకపోతే ప్రపంచం ఆగిపోతుంది మీరు ఈ సాధిక ముసలమ్మ ఆ కోడిక రేక లేకపోతే ఈ ఊళ్ళో చల్లవారు అనుకునేదా ఒక ఆవిడ ఉంది ఆవిడ కోడ్ ఉంది ఆ కోడ్ ఏది ఫోర్ థర్టీకి లేచి ఒక్కొరకు పోవాలనుకో ఆవిడకేదో కష్టం వస్తే ఊళ్ళో వాళ్ళు సహాయం చేయలేరు ఆవిడ కోపం వచ్చి మీకు నేను మీ పని పడతాను చూడండి నేను ఊరు నుంచి పెట్టి వెళ్ళిపోతున్నాను నా కోడిక రేపటి నుంచి ఉండదు ఒక్కొరకు పోవనదు ఇంకా మీకు తెల్లవారదు మీ పార్టీ మీరు పదండి అని ఊళ్ళో వాళ్ళకి ఆమె ఒక వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిన మీరు నేను లేకపోతే సంసారం నడవడం అన్నది అలాంటిదా అట్ల అయిందండి ఏమన్నా చక్కగా వచ్చింది ఉంటారు అందరూ కూడా యు ఆర్ ఎ లయబిలిటీ యు ఆర్ నాట్ ఎ నెసెట్ ప్లీజ్ నో దాట్ ఇంకా సంసారం అంటే కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే మిమ్మల్ని నిందించడం ముందు నాకు తాత్పర్యం కాదు సంసారం వల్ల తక్కువ ఉంటుంది చల్ గాడి ఎప్పుడైనా ఉన్నారా ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ హిందీ ఎక్స్ప్రెషన్ నేను ఎవరిసిన తమిళ గారు ఇంగ్లీష్ విషయంలో కూడా ఈ ఎక్స్ప్రెషన్ చొప్పించాలి అది ఇంగ్లీష్ లో చూపించడం కష్టం అయినా సరే ఆ ఎక్స్ప్రెషన్ నాకు ఎంత నచ్చిందంటే చూపించాలి చల్పికా నామ్ గాడి దాన్ని గాడి అని ఎందుకంటారు అది అలా చెంది అది నడుస్తూ ఉంటే గాడి అంటారు ఈ సంసారం అలాంటిది అది సంసారతీతి సంసారం అలా నడుస్తూ ఉంటున్నారు మీరేమి రైలు మీరు చూస్తారా అది నడుస్తూ ఉంటుంటారు మీరేమియరు అది నడుస్తూ ఉంటుంది సంసారాన్ని కూడా అక్కడియ కాబట్టి మీరు సంసారం మీద అంత ఆసక్తి పెట్టుకుని తెలుగు చేసేప్పుడు కూడా ఫోన్లో మాట్లాడే సైతం అది తెలుగు కేటా అని మౌనముగా ఉండవలేము తర్వాత అన్యాయముతో సంపాదించిన ధనంతో భోజనం చేయడం కంటే భోజనం లేకుండా ప్రాణాలు ఇంటికి పెట్టడమే లేదు అన్యాయార్జన ఉండరాదు ఎలా అంశాలు పుచ్చుకునే ఖరీదైన భోజనాలు చేసే వాళ్ళు రోగాలని కొని తెచ్చుకుంటున్నారు తప్ప ఏమేమి లేదు ఆహారానికి ప్రాముఖ్యము దానికి ఫోకస్ ఎక్కడ రుచి భోగము మంద లేక శరీర ఆరోగ్యము ఉందా అన్ను తీసుకోవాలి ఎప్పుడు ఇది రుచిగా ఉంటుంది ఈ డిష్ నేను ఎంజాయ్ చేయగలుగుతాను అని ఆలోచన రానే కో ఇది రుచిగా ఉంటుంది అది నేను ఎంజాయ్ చేస్తాను ఈ రెండు మాటలు వద్దే రుచి భోంగము అనే రెండు మాటలు వద్దే వుద్దు ఆరోగ్యము పోషకాహారము ఆహారం పోషకాహారం అయి ఉండాలి శరీర ఆరోగ్యాన్ని కాపాలేదిగా ఉండాలి ఎప్పుడు అదే ఫోకస్ అలాగంటి ఫోకస్ తోటే ఆహారాన్ని తయారు చేసుకోవాలి అలాగనే భుజించాల్సి ఉంటుంది శరీరాన్ని పెంచి విధంగా ఆహారాన్ని భుజించకూడదు తర్వాత మెటబాలిజం అనేది శరీరంలో నడుస్తూ ఉంటుంది ఒక ఏజ్ వచ్చేప్పటికీ మెటబాలిక్ ప్రాసెస్ స్లో అయిపోతుంది ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వరకు కూడా మీరు యాక్టివ్ గా ఉన్నా లేకపోయినా శరీరంలో మెటబాలిజం యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి మీరు తిన్న ఆహారం కొంచెం ఎక్కువైనా అది అడిగించేసుకుని ఊర్చుకుంటుంది అది ఖర్చు అయిపోతుంది క్యాలరీస్ బర్న్ అయిపోతుంది కానీ అరవై ఏళ్ళు దాటిన తర్వాత క్యాలరీస్ యొక్క బర్న్ రేట్ బాగా తగ్గిపోతుంది మెటబాలజ్ ప్రాసెసెస్ అన్ని స్లో అయిపోతాయి మజిల్స్ ఎక్కువ క్యాలరీస్ ఖర్చు పెడతాయి ఎప్పుడు వయస్సులో ఉన్నప్పుడు పెద్ద వయసు మజిల్ కంటెంటే తగ్గిపోతుంది మజుల్స్ ద్వారా బర్న్ అయ్యేటువంటి క్యాలరీస్ తగ్గిపోతాయి కాబట్టి మామూలుగా మధ్య వయస్సులో ఉన్నప్పుడు తిన్న ఆహారమే క్వాంటిటీ అదే క్వాలిటీ ఫిక్స్డ్ ఫుడ్ పెద్ద వయస్సులో తినేవాళ్ళు అపోలో హాస్పిటల్ మన హాస్పిటల్స్ చుట్టూ చుట్టుతో అవసరం చేయాల్సి ఉంటుంది మీరు చేస్తూ ఉంటారని కూడా అనిపిస్తూ ఉంటుంది ఫైల్ పట్టుకుని అలా తిట్టులేదు ఆ ఫైల్లో బ్లడ్ టెస్ట్ చేయను అంటే ఇదిగోనే బ్లడ్ టెస్ట్ ఉందంటే అది క్రితం వారం నుండి ఈ వారం ఎలా ఉందో చెప్పాలి బ్లడ్ టెస్ట్ మళ్ళీ చేయడం వారానికి ఒకసారి బ్లడ్ అసలు బ్లడ్ అంటే ఏమిటో తెలియకుండా బతికేయడం ఒక పద్ధతి ఇంకా వయస్సు వచ్చిన తర్వాత తప్పలేదే కాంటే ఏడాదికోసారి బ్లడ్ టెస్ట్ పెట్టుకోవడం శ్రేష్టం అంతేకాదు వారానికోసారి బ్లడ్ టెస్ట్ చేస్తే ఇంకా వీడి మనస్సు అంతా దాని మీదే ఉంటుంది బట్టి ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవాలి తప్ప మందులు మాకుల ద్వారా ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడం అనే అప్రోచ్ చాలా పీన్ఫుల్ అప్రోచ్ పీపుల్ షుడ్ పే అటెన్షన్ టు దాట్ తర్వాత మాంసాదులను తినుట అశుద్ధి ఆహారమును తినుట ఒళ్ళు పెంచుత తర్వాత ఆసక్తి పూర్వకముగా తినుట అంటే ఆ డిష్ I cannot wait for it. People ask questions to ask me, I cannot wait for it. I can't wait for it. I can't wait for it. There is a lot of people, Anarajya Lakshanam, Ramasana Lakshanam, Rajya Sanakshanam, Satsukam, Kadhu. There are many people, and they have covered everything. There is a lot of people. They have come to the world. That is important to us. మీకు లోకంలో జరిగే యజ్ఞాలన్నింటినీ చాలా బాగున్నాయని నేను అనాలని మీరు అనుకుంటే అది మీరు మీరు పొరగొన్నారు నేను కొనుగొండ చేసిన అలా ఉండదు ఇక్కడ మీకు నచ్చినా నచ్చకపోయినా నేను కొంతమంది అలా అనుకుంటారేమో ఒక డౌట్ వచ్చి చెప్తున్నా మీకు నచ్చినా నచ్చకపోయినా ఇక్కడ శ్లోకంలో ఉన్నది భాష్యకారని చెప్పింది నేను చెప్తాను మీకు నచ్చకపోతే మీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఓకే యూ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ మీ కాదు నా అక్కడెలా చెప్పారండి ఇక్కడ ఎలా చెప్పారంటే అక్కడ వాళ్ళు శాస్త్రం చెప్పట్లేదు కథలు చెప్తున్నారు యూసుడ్ నో దాటి అది నేను అనర్థం లేదా మాట యూసుడ్ నో దాటి అఫలాకాంక్షోష్ట మన సమాధాయ సాత్విక యజ్ఞము మూడు విధములు శ్రీశంకర్లు భాష్యకారుల యొక్క అవతారిక అథ ఇద ఉచ్యతే ఇప్పుడు అథ అంటే తరువాత ఆహారంలో ఉండే సాత్విక రాజస్వ తామస భేదములను చెప్పిన తరువాత ఇప్పుడు మూడు విధముల యజ్ఞమును గురించి చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఎదో యజ్ఞం అంటే యజ్ఞం కాబట్టి అది గొప్పది అని మీరు నిర్ణయించకూడదు అలా నిర్ణయించడం అది చాలా స్థూలమైన బుద్ధి యజ్ఞం కాబట్టి గొప్పది అంటే అదే సందర్భం లేదు సాత్విక యజ్ఞమా రాజసమా తామసమా అని మీరు ప్రశ్న వేసుకో ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవాలి అది సాత్వికము అంటే కూడా వెళ్ళొచ్చు పార్టిసిపేట్ చేయవచ్చు మీరు ఏదైనా చందా మీరు కూడా దాన్ని దర్శించవచ్చు అన్ని చేయవచ్చు అది రాజసమం తామసము అనుకోండి వైపు వేస్ట్ వస్తాయి మన యూ షుడ్ నాట్ వేస్ట్ వాళ్ళు చూసుకుంటారు మీ టైమ్ లో మీరు వేస్ట్ చేసుకోకూడదు గీత భగవద్గీత విద్యార్థి అంటే అలా ఉంటారు సాత్విక యజ్ఞం అయితేనే ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు సంద అని వచ్చారు ఎవరో చెప్పారు ఆయన దగ్గర వరకు ఆయన ఏమిటాడు అని ఒక సలహా చెప్పారు ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు నేను ఆయన రాగానే ఇలా యజ్ఞం చేస్తున్నా నేను ఆల్రెడీ మైండ్ లో డిసైడ్ చేసేసుకున్నాను అక్కడ ఆ సొమ్ముందరి వెనకిద్దామని సరే మంచిది ఆయన నేను అసలు ముందే ఇచ్చేసి ఉండాల్సింది సరే ఏదో చెప్తున్నారు వినిద్దామని ఆయన మాట పుంచేసి వెళ్ళిపోవడం కంటే అతను వినివెల్ ఆయన చెప్పింది విని ఐఎ నాట్ గినింగ్ అండ్ ఎందుకని దాంట్లో ఆ యజ్ఞంలో రాజస తామస లక్షణాలు లా నేను ఆయన చెప్పేశాను చూడండి సన్యాసులు ఇటువంటి యజ్ఞాలను ప్రమోట్ చేయకూడదు నేను ఒక వ్రతములకు చెందిన వాడు ఈ యజ్ఞానికి నా the myths need to be addressed a one call has been addressed i'm not commenting upon that i'm not going to support alaga me riskaram me ashivochu nenu kuda iddanam me ashivuntanu me ubhangusi ivalanu nenu ashivuntanu i want to I am also sorry that i'm unable to do even my different talks to long may you can come back and i'm not for this the baba and the teachers told me karna waited a yagyam rajyasabha satvidangal avukala idive అయితే శుద్ధి సో మీ పార్టిసిపేషన్ ఉంటే అది సాత్విక యజ్ఞం అయితేనే పార్టిసిపేట్ చేయాలి ప్రతిదీ యజ్ఞం అంటూ ఉంటాం మేము ఏదో యజ్ఞం చేస్తున్నాం ప్రతిదీ యజ్ఞమే మేము ఏదో కీర్తన యజ్ఞం చేస్తున్నాం కీర్తన యజ్ఞం ఎలా అవుతుందో కీర్తన వేడు యజ్ఞం వేడు కూడా కీర్తన యజ్ఞం చేస్తున్నాం మేము కీర్తన యజ్ఞం చేస్తున్నాం మైకి పెట్టి దాచి తల్లవారు ఆ బ్రస్సులు ఎవరికి ఏదో గోడ పెడుతుంటే దానికి మళ్ళీ చందాం ఒకట అలా ఉంటుంది సందర్భశుద్ధిగా సాత్వికముగా ఉండాలి సో ఈ యజ్ఞము సహ సాత్విక ఆ యజ్ఞము సాత్వికము ఎప్పుడు దాంట్లో మూడు లక్షణాలు ఉండాలి మూడు లక్షణాలు కనుక అది సాత్విక యజ్ఞము ఉంటుంది ఒకటి శాస్త్ర విధి ఉండాలి విధి దృష్ట నేను అఫలాకాంక్షి విధితో మొదలు పెట్టచ్చు మనం విధి దృష్ట అని మొదలు పెడుతున్నాను ఎందుకంటే మేము యజ్ఞం మొదలుపెట్టి తర్వాత ఫలాకాక్షణ ముందే ఫలం ఉంటుంది తర్వాత యజ్ఞం అన్నీ ఉంటాయి కాబట్టి విధి దృష్టము అది విధి విహితమైన విధి విహితమైన యజ్ఞమా కాదా ఇప్పుడు మేమేమో కుక్కపిల్లకేమో నక్క పిల్లకి మేము పూర్తి పెళ్లి చేస్తున్నాం మీరు వచ్చి పని పొందుతున్నాం ఆశీర్వదించే తెలియదు పది సార్ సో పెళ్లి రాజు జట్టుకి వేపజట్టుకి పెళ్లి చేస్తున్నావు మీరందరూ పెళ్లి వారు రండి అంటే ఆ బాగుందని చెప్పేసి బయలుదేరడం అసలు ఆ పెళ్లి ఏమిటి కప్పల గురే ఇస్తున్నాం రండి అంటే అదే ఐదు ఏమన్నా విధి ఉన్నదా విధి ఉన్నది విధి అంటే విధి మీరు ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని అలాగా అవకతవక పేరుని ఏదో చెప్ప అది ఎక్కడుందండి అలాగే ఎక్కడుందండి అంటే సువర్ణ పురాణంగా ఉండదు ఇప్పుడు ఎక్కడి నుండి పడుకుంటారు ఆ పురాణం అలా ఉండకూడదు ఇదేంటే వేదము వేదం మీకు రాదు నువ్వు చెప్పి అడిగే రాదు కాబట్టి పక్కన పెట్టుకుంటే వేదం అండమే కానీ అది అది వచ్చి చెప్పిన వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు ఇది కూడా వేదం అంటారు మీకు తెలుసా వేదం అంటే మరి తెలి కాబట్టి యూ ఫెనాల్ డీటీ తెచ్చు ఏదైనా తెలుసున్న వాళ్ళు చెప్తే అది సరిపడుతుంది కాబట్టి మొదటి సోర్సు వేదము రెండవ సోర్సు భగవద్గీత ఉపనిషత్తు అంటే వేదంలోనే భగవద్గీత మొదలైనటువంటి సాత్విక గ్రంథం ఒక స్థాయికి చెందినటువంటి గ్రంథం రెండవ సోర్స్ ఆ రకంగా ఒక అథెంటిక్ సోర్స్ నుంచి పుట్టినటువంటి కర్మ వాళ్ళకి విధి దృష్టి విధి దృష్టం ఆ దృష్ట శబ్దము చాలా విలువైన శబ్దం మీరు దాన్ని పరిశీలించినట్లయితే అది ఒక విధికి కనెక్ట్ అవుతూ అలా ఉండాలి విధి దృష్టం అనే సో శాస్త్రీయమైనటువంటి విధి దానికి ఉండాలి అంతేగాని కల్పించి యజ్ఞాలు చేసుకోండి ఏదో యజ్ఞాలు కల్పించి చే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ మన వాళ్ళని ఇద్దాలనుకోండి సో ఏదో ఒకటి కల్పించడం క్రికెట్ అంటే ఏమిటి ఆట ఆట అంటే ఏమిటి ఏదో యుద్ధాలు అంటే యుద్ధాల్లో పొర వాళ్ళు ఏవో యజ్ఞాలు చేసేవారు వాళ్ళు ఏవో యజ్ఞాలు ఏదో ఏదో ఏదో కాబట్టి మన వాళ్ళు క్రికెట్ నేర్చడం కోసం ఫలానా హోమం చేస్తాము అని వికల్పంలో క్రికెట్ విదే ఆ అర్థం అది దానికి శాస్త్రీయమైనటువంటి సపోర్ట్ ఎలాగో చెప్పడం చాలా సమస్య అప్పుడు మనందరం బయలుదేరి వెళ్ళి అక్కడ పెళ్లి వరలాగా తయారవడం అదంతా కూడా సందర్భంగా ఉండదు అప్పుడు కాలేజీ కుటుంబాల వాళ్ళకి తెలియదు పెట్టదు వాళ్ళేమో ఏదో పురోహితులు పట్టింది మన చేత యజ్ఞం క్రికెట్ నగ్గాలంటే సరే చేయిస్తానంటాడు ఆయన ఆయన ఎలా క్రికెట్ కి యజ్ఞానికి ఉండదని చెప్పొచ్చు ఆయన సరే వీళ్ళు ఏదో ఆయన పాపం ఆయనకి తెలుసుకుని నాలుగు మంత్రాలు పెట్టేదో చేపిస్తాం ఏదో హాం హిరీమ్ ఏదో రెండు హోమాలు చేసేదో అలాంటి దాంట్లో మీరు విద్వాంసులు పండితులు పెద్దలు అటువంటి వాటిలోకి మీరు చూడడం అది సరికాదు అది శాస్త్రీయ క్రికెట్ యజ్ఞం శాస్త్రీయం చెప్పలేదు క్రికెట్ది పేకాటికి మీ దరికి విజయాలు చెప్పలేదు ఓకే అసలు క్రికెట్ మీరు మా ఆడడం మంచిది క్రికెట్ ని సపోర్ట్ చేయడం మానేసి హాకీని కబడ్డీని సపోర్ట్ చేయండి కావు మీకు ఉత్సాహం ఉంటే సాకర్మ ఫుట్బాల్ ని సపోర్ట్ చేయండి వివేకానంద స్వామి ఫుట్బాల్ ఆడుకోవడం దాని మేమందరం భగవద్గీత చదువుకుంటా ఉన్నారు ఐదు గంటలకు సాయంకాలం ఐదు గంటలకు భగవద్గీత రిటైర్ అయిన వాళ్ళు చేయాల్సిన పని మీరు కుట్రాలు చేయాల్సిన పని కాదు పోయి ఫుట్బాల్ ఆడండి అని చెప్పారు కాబట్టి ఫుట్బాల్ అది మేన్లీ గేమ్ శరీరానికి ఆరోగ్యాన్ని తరం కూడా అటువంటి వాళ్ళు ఆడుకోవాలి మనం సపోర్ట్ చేయాలి క్రికెట్ నేను అలాగే సపోర్ట్ చేయాల్సిన పని ఏమి లేదు దానికోసం యజ్ఞం చేయడం అంటగ నాకు దృష్టాంతం కోసం వెతుక్కుంటే కాంట్రవర్సీ లేని దృష్టాంతం వరకు చేర్చిద్దాం మన వాళ్ళు చేసే యజ్ఞాలు ఇంకా ఎన్నెన్నో దృష్టాంతాలు చెప్పచ్చు అవన్నీ కూడా రాజస్వ సా యజ్ఞాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పాను ఫలమునందు కోరిక లేకుండా చేయాలి అది సాత్విక యజ్ఞము మీరు పెద్ద పెద్ద పోస్టర్స్ వేసి చేసే యజ్ఞాల్లో ఈ కండిషన్ వర్తిస్తుందా వాటికైనా చూసే మీకు ఎప్పుడైనా పెద్ద పెద్ద పోస్టర్లు అవి ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళు పోస్టర్లు వేసేసి పెద్ద పెద్ద మీరు రోడ్లు పెట్టి యజ్ఞాలు అవి చేస్తూ ఉంటారు ఫలాకాంక్ష లేకుండా చేస్తారా ఫలాకాంక్షలు చేస్తారా పైగా మీకు మాకు ఏ కోరిక లేవంటే అలా కాదండి మీరు మళ్ళీ ఆలోచించండి మీకు ఏదో కోరిక ఉండే ఉంటుందని మీలో లేని కోరికను కూడా మీకు మనస్సులో పెట్టి మీకు ఏ కోరిక నాకేం కోర్టు లేదు నేను బాగానే ఉన్నాను కాదు మళ్ళీ చూడండి మీ దేదో కోరిక ఉండే మీకు మీకు ఎయిట్ లో ఉంటుందే టూ బెడ్రూమ్ హౌస్లో మీకు ఫైవ్ బెడ్రూమ్ హౌస్ లో ఉంటే డూప్లెక్స్ లో ఉంటే బాగుంటుంది ఆ కోరిక పెట్టుకోండి లేదండి కోరిక బాగానే ఉన్నాం కాదు పెట్టుకోండి ఆ సరే గ్రహకామహ పెట్టుకున్నాను ఇప్పుడు ఏం చేయాలి రండి మీ చేత గ్రహకాముడు యజ్ఞాన్ని నేను చేయిస్తాను అని సన్యాసి హో ఐసే అంత విదూరమనే కానీ అనుకోవచ్చు సన్యాసులు ఏం చెప్పాలి అరే మీరు గృహస్థులు రాత్యకర్మ చేసుకోండి మీకు ఉన్నదంతో సంతోషంగా ఉండడం నేర్చుకోండి కంటెంటెడ్ గా ఉండండి పిచ్చి పిచ్చి కోరికలు పెట్టుకోకండి కొడుక్కి అన్సెట్ సీట్ రాకపోయినా ఏం బ్రహ్మలేదు ఈ బీకామ్ చదువుకుంటాడు బీ కామర్స్ చదువుకుంటే ఈ అనుసెట్ వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తాడు అకౌంట్స్ నేర్చుకుంటే ఈ అంశట్ వాళ్ళందరి అకౌంట్లు మీరే వాళ్ళ ఉద్యోగ పెద్ద పెద్ద ఉద్యోగుల అకౌంట్లన్నీ మీరే చూడొచ్చు వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చి దండాలు పెట్టిన కాబట్టి ఎంసెట్ ఏదో కోసం యజ్ఞం చేయడం ఉంటుందంట కనుక ఫలాకాంక్ష లేని ఫలాకాంక్షను కూడా వాళ్ళకి నేర్పి మీ కోరికలు తీర్చడానికే మేము యజ్ఞాలు ఉన్నాయి అని చెప్పి బ్రహ్మోత్సవంలోని పోస్టర్స్ బస్సుల మీద ఆటోల మీద పోస్టర్స్ ఏమవుతుంది అక్కడ మీరు ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చినట్లయితే మీ కోరికలన్నీ తీరిపో ఇలా ఉండేటి ఇది భగవద్గీత పుట్టిన దేశమేనా ఇది అన్నాడు గురుమో భావ్ గారు నేను అనలేదు కాబట్టి ఇటువంటి ధోరణి కోరికలు తీరుతా అనే ధోరణితో యజ్ఞములు చేస్తుంటే ఆ ఫస్ట్ పాయింట్ దగ్గరే అది సాత్విక యజ్ఞం అనే కేటగిరీలోంచి పక్కకి పోతుంది ఆయన ఎలా మనకి వచ్చాడు అఫలాకాంక్షలమునందని ఆశ లేకుండా మీరు యజ్ఞం చేయగలరా అన్నది పెద్ద టాపిక్ ఫలమునందులు ఆశ లేకుండా అసలు ఎందుకు చేయాలి అష్టవ్యమేది మనస్సమాధాన ఈ మనస్సును నువ్వు ఏకాంతం చేసుకో ఇది నేను చేసి తీరాలి యజ్ఞాన్ని ఎందుకని ఇది తప్పక చేయదగిన యజ్ఞం పంచమహాయజ్ఞములనే ఉన్నాయి పంచమహాయజ్ఞములు దేవయజ్ఞము సూర్యుడు ఇస్తూ ఉంటాడు అర్ధ గాయత్రీ మంత్రంతో అర్ధమును ఇచ్చుక అది దేవయజ్ఞం తప్పకుండా చేస్తే దానికి ఎందుకు ఎందుకు చేయాలి ఏ కోరికలు ఏ కోరికలు తీరడం కోసం కానే కాదు అది కేవలము ఎస్ఎల్ఎ మీద ఊహించే సూత్రుల్ని ఆరాధించి చేరవ్వలేను కాబట్టి ఎంసెట్ పరీక్ష పాస్ అవ్వాలంటే డైరెక్ట్గా పని చేస్తే పాస్ అవుతారు అని కనుక ఎవరైనా నాలెంట్ బాగుంది చెప్తే ఈ విద్యార్థులందరూ మాలలు పుట్టడం చెప్పడం ప్రారంభిస్తారు ఎంసెట్ పరీక్షలు అయిన వెంటనే మాల పారేసే సినిమాలు పుట్టారు కానీ అలా చెప్పట్లేదు ఎవరిలో ఎందుకంటే గాయత్రీ మంత్రము అది ఫలాకాంక్షలు చేసి చెప్పం కానీ కాదు అందుకోసమే కాబట్టి అష్టవ్యమేలా నీ మనస్సు నువ్వు ఏకాగ్రం చేసుకో మనస్సులో ఈ పాయింట్ నా గైకోరికలతో సంబంధం లేదు నేను దేవయజ్ఞం చేసి చేరాలి అది పంచమహాయజ్ఞాలు మనిషి కర్తవ్యంలో భాగం కాబట్టి నేను దేవయజ్ఞం ఉదయం చేస్తమించే సూర్యుడు అర్ఘ్యప్రదా దేవయము పితృయజ్ఞము తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు సేవ చేయాలి బ్రతుకున్నప్పుడు ఇద్దరు బ్రతుకుంటే ఇద్దరికి ఒకళ్ళే బ్రతుకుంటే ఒకళ్ళకి వాళ్ళిద్దరూ కూడా స్వర్గస్థులైన తర్వాత ఒకరు కాని ఇద్దరు కాదు పోయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి శ్రాద్ధకరమ చేయాలి ఇది పితృయజ్ఞం ఎష్టవ్యమే కానీ శ్రాద్ధం పెడితే మా పిల్లలు ఎంసెట్ పాస్ అవుతారా అనకూడదు ప్రతిదీ అంశ అలా తయారైపోకూడదు కానీ మా పిల్లడు మూడో తరగతిలో ఉన్నాడు శ్రాద్ధం పెడితే మనిషి అంతా పిల్లడికి నా ఐదు అంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ పైపు వాళ్ళు వాళ్ళు వాళ్ళు పైపు మీరు పైకి తీసుకురాదు నేను సమాధంతా కూడా పెద్ద కదా కోడి కోడి సాధే గుర్తుపెట్టుకోండి ఆ కోడి కోడి కూస్తే కానీ తెల్లవారు అన్నట్టుగా కాబట్టి మీరేదో వాళ్ళ జీవితాలని నిర్మాణం చేస్తున్నామని మీరు అనుకుంటారు యు ఆర్ జస్ట్ మ్యాజిక్ ఫ్యాక్టీస్ యూ డూ యువర్ ట్రూటీ వాట్ ఎవర్ వన్ హ్యాస్ టు హ్యాక్ అండ్ ఈ శ్లోకానికి కూడా ఎలాగో ఉండదు రేపు అవ్వకూడదు порядτίion with God, God bless you, God bless you, Lord I understand you.